ఏదో ధారలో అన్ని ధారలో ఒకటే ఈ ధారలో పడి సుఖం దుఃఖంగా వస్తూ ఉంటాయి వస్తున్నప్పుడు రెండింటి ఎందు సమత్వ బుద్ధి యుక్తస్వం రెండింటినీ సమంగా స్వీకరిస్తారు స్వధర్మం అనుతిస్తుంది ఇలా ఏ ఫలం వస్తుంది ఇప్పుడు ఇంకా కామ్యకర్మ కామ్యకర్మ వల్ల వచ్చి ఫలం అనే ప్రసక్తేం లేదు లభించే మహాఫలము ఏదో చెప్తా విను అని మొదలుపెట్టాడు ఈ శ్లోకం భాష్యం బుద్ధియుక్తని సమత్వ విషయ బుద్ధ్యాయుక్త బుద్ధియుక్త ఏ తత్పురుష సమాసం ఉండదే తృతీయ తత్పురుషండి బుద్ధితో కూడినవాడు ఎటువంటి బుద్ధి అంటే కర్మని సమత్వ విషయయా బుద్ధ్యా కర్మయందు సమత్వము దానికి సంబంధించిన బుద్ధి కర్మయందు సమత్వం అంటే ఏంటి కామ్యకర్మలో సమత్వం కుదరదు నేను ఈ కర్మని చేస్తాను దీని ఫలం నాకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అంటే అది కామ్యకర్మలో ఎలా చేస్తానండి నేను పుత్రకామేష్టి చేస్తాను నాకు సంతానం కలిగినా కలకపోయినా పర్వాలేదు అలా ఉంటుందా ఎక్కడైనా అలా ఉండదు పుత్రకామేష్టి పుత్ర సంతానం నాకు కావాలి అన్నప్పుడే ఆ కర్మను చేయాలి నిజానికి మీకు ఆ కర్మ ఫలం మీద అపేక్ష లేకపోతే మీరు ఆ కర్మ చేయక్కర్లేదు చేకర్లేదు కానీ చేసి యోగ్యత కూడా మీకు ఉండదు అది యోగ్యత ఉండదు ఎందుకంటే అక్కడ మీమాంసలో ఏమని చెప్తారంటే ఆ కామను ఉన్నవాడికే యోగ్యత ఉంటుంది స్వర్గాన్ని వేళ వెతకారం చేసేవాడికి స్వర్గం కోసం చేసి కర్మను చేసే అధికారం ఉండదు వీళ్ళు స్వర్గాన్ని వెతకారం చేస్తారు స్వర్గానికి వీళ్ళు ఏం చేస్తారు ఆ ఇంద్రుడు వచ్చినప్పుడు వేసిన లోడకపోతే ఆయన నీ మీద కోప పడతాడు నీ తిట్టాన్ని పడతావు ఆ ఇబ్బంది పడతావు నీ నెయ్యులు నీకంటే మంచి పొజిషన్లో ఉంటే లొక్కపడతావు పూర్వశ డాన్స్ చూస్తావు ఆ డాన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడే అయిపోయిందా అని మళ్ళీ వెనకబెట్టుకుంటావు ఇది ఎందుకు వచ్చింది దిక్మాన స్వర్గం అని ఇలా వీడు వెతకారం చేస్తున్నాడు అనుకోండి వీడికి జ్యోతి జ్యోతిష్టమైన స్వర్గ కామో యజేత ఆ విధికి వీడికి అర్హత ఉండదు అర్హతే పోతుంది కాబట్టి ఆ స్వర్గం నాకు కావాలి అనే కామన ఉంటే అప్పుడు అధికారం వస్తుంది అంచేతనే ఆ విధికి అధికార విధి అని పేరు ఆ యోగ్యత వస్తుంది కాబట్టి ఆ కామనే లేకపోతే ఆ విధి వాక్యమే వీడికి వర్తించదు అసలు వీడికి అన్వయించదు లేదంటే అప్లై చేసింది దేని ఫోర్ ఆ కర్మలన్నీ జారిపోతారు ఒక నా దగ్గరికి వచ్చి మీకు శని యొక్క అనుగ్రహం కోసం నేను ఒక కర్మ చెప్తాను చేయమని అంటే మా శని అనుగ్రహం ఉందండి అలా లేదని ఎందుకు అనుకుంటున్నారు ఆ భేది పొరపాటు ఉంది మాకు అని నేను అన్నా ఇంక ఇప్పుడు నా కర్మ ఏమి కనుక సో దే కామ్య కర్మలు అన్నీ జారిపోతాయి ఇంకా అసలు మిగలవు అప్పుడు ఇంకా ఇది ఈ కర్మ ఉంటుంది నిత్య కర్మానుష్ఠానం ఉంటుంది సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి ఆ సుఖ దుఃఖాల ఎందుకు సమత్వ బుద్ధి ఉంటుంది వీడిలా బతుంది ఇప్పుడు వీడు చేసే కర్మకి పుణ్యము పాపము అనేటువంటి ప్రసక్తే ఉండదు వీడు ఆ పుణ్య పాపముల ఆ పలిసి నుండి ఆ ద్వంద్వం నుండి పైకి వెళ్ళి పెట్టాడు జహాతీ పరిత్య అంటే విడిచిపెట్టేస్తాడు ఇహా అస్మిన్ లోకే ఇక్కడే బతికుండగానే విడిచిపెట్టేస్తాడు మరణించిన తర్వాత విడిచిపెట్టడం కాదు అలాగే విడిచిపెడితే బతికుండగానే మరణించిన తర్వాత విడిచిపెట్టడం కుదరదు ఇది పట్టుకుని ఈ మూత పట్టుకుని వెళ్ళమే ఉంటుంది కానీ జ్ఞానం వస్తే బట్టుకుండగానే రావాలి చనిపోయిన తర్వాత ఇంకా జ్ఞానం రాదు మళ్లీ వెనక్కి వచ్చి పాఠం చెప్పుకుంటేనే మళ్ళీ జ్ఞానం వస్తుంది ఇప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళేది అనుకోలేదు బ్రహ్మలోకం నుంచి మోక్షం పొందాలంటే ఎలాగనని అడిగారు అంటే మళ్లీ తత్వమతి మహావాత్య శ్రవణం చేయాలి అని చెప్పారు మరి ఇంకోటి దానికి ఆ మరేదో ఇక్కడే బ్రహ్మలోకాన్ని చేరటం తేలిక బ్రహ్మ బ్రహ్మజ్ఞానం పొందటం తేలిక అని అడిగితే బ్రహ్మలోకాన్ని చేరడమే కష్టం బ్రహ్మజ్ఞానం పొందటమే తేలిక ఎందుకంటే బ్రహ్మలోకాన్ని పొందాలంటే అశ్వనధ యాగం చేయాలి అశ్వ బ్రాహ్మణం బ్రహ్మద్య బ్రాహ్మణుల ఉంది తెలుస్తుంది అశ్వధ్యాగం చేయాలి మీరు అలా కాకుండా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే ఏ యాగము చేయక్కర్లా ఉపమశ్రీ మహావాక్యాన్ని అనుసంధానం చేసి తెలుసుకుంటే సర్పడదు ఎనీవే ఒకప్పుడు దానికంటే ఇదే కష్టం అవచ్చు దాల్ డిపెండ్స్ వివక్ష తర్వాత ఇహాస్ లోకే తర్వాత ఉభే సుకృత దుష్కృతేణ్యపాపములు రెండింటికే అతీతంగా వెళ్ళిపోతాడు ఇప్పుడు ఒకడు ఉంటాడు వీడు ఏం చేస్తాడంటే పుణ్యాన్ని లెక్కేసుకుంటూ ఉంటాడు పాపం పాపం అలా అకౌంట్ వేసుకుంటూ ఉంటాడు సో పుష్కరాలు వచ్చాయనుకోండి పుష్కరాలు వస్తే పరిగతికి వెళ్ళి స్నానం చేసేస్తాడు ఎందుకంటే పుణ్య పాపాలు లెక్క వేసుకుంటూ ఉంటాయి అయితే మహాత్ముడు కూడా వెళ్ళి స్నానం చేసేస్తాడు ఎందుకు స్నానం చేస్తాడంటే ఒక స్పంటేనియస్ గా దాని ఏంటే ప్రేమ చేత ఆ ఈశ్వరుని యొక్క ప్రకట రూపమేగా జలములు అంటే అప్పులు అంటే అది ఈశ్వరుడేగా ఆ మహిమని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ వెళ్లి స్నానం చేసేస్తాడు అంతేగాని పాపాలు కరిగేసుకుని పుణ్యాన్ని మూటగట్టుకోవాలి అనే ధోరణ ఉండదు కాబట్టి ఆ ఆ ఫ్రీడంలోకి వచ్చేసేయాలి మనిషి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేది ఆత్మస్వరూపం మాట కాకపోయినా కనీసం కర్మయోగ బుద్ధి చేతను ఆ ఫ్రీడము వచ్చేస్తుంది ఈ పుణ్య పాపములు రెండింటికి అతీతంగా వెళ్ళిపోతారు అంటే అర్థం పుణ్యం చేసినప్పుడు పుణ్యం పాపం చేసినప్పుడు పాపం చేస్తాడని కాదు పాపం ఎల్లూ చేయుడు శశి పనేదో పవిత్రమైన పనే చేస్తాది కానీ నేను ఈ పుణ్యం ఈ మంచి పని చేశానో నాకు ఈ ఫలం రావాలి అని ఉండదు కొంతమంది దానాలు చేస్తారు ఎలా చేస్తారు దానం ఏమని చెప్తారంటే చచ్చిపోయినప్పుడు వైతరణి అది సూయేజ్ కెనాల్ అనమాట మామూలుగా ఇక్కడ మనకి మూసీ అక్కడ మొలక్పేట వెళ్లి దారిలో మూసీ ఉంది చూడండి అలాగే యమద లోకానికి వెళ్లి దారిలో లేకపోతే స్వర్గానికి వెళ్లి దారిలో అటువంటి మూసీ కెనాల్ ఒకటి ఉంటుంది అది దాంట్లో అంతా మురికి ఉంటుంది ఈ మురికి ఎక్కడి నుంచి వస్తుంటే యమలోకం నుంచి యమనగరి నుంచి ఆ మురికంతా అలా వస్తూ ఉంటుంది ఇప్పుడు దాన్ని దాటాలి దాన్ని దాటాలంటే నువ్వు గోదానం చేస్తే కానీ దాటడం కుదరదు గోదానం చేస్తే దాన్ని దాటడం అందుకోసం వీడు గోదానం చేస్తాడు వీడు వీడు నిజానికి వీడి చేసుకుని చచ్చిపోవచ్చు ఏదో పేరెట్టి వీడే గోవును కొని దానం వీడా పని చేయడం వీడు లోభి కదా వీడు ఖర్చు కదా డబ్బు కాబట్టి వీడి చచ్చిపోయిన తర్వాత వీడి తరఫున వీడు కోరుకో కుత ఎవరో చేస్తారు ఎవరోలో నన్ను అడిగారు మన ఆయన గారు లాస్ట్ డేస్లో ఉన్నారండి డెత్ బిడ్డ మీద ఉన్నారండి ఏం చేయమంటారని అడిగారు ఆయన్ని గోదానం చేయమని ఉండని అదేదో మేము ఆయన చచ్చిపోయిన తర్వాత అదే పొరపాటు చచ్చిపోయిన ఇంకో గోగుని దానం చేయొచ్చు బతికొండగా చేయండి అలా కాదండి మాకు ఈ పుణ్యపాపములకు అతీతంగా మేము ఉన్నాం నో ప్రాబ్లం నో ప్రాబ్లం అప్పుడు అటువంటి వాడు ఆ వైతరణీ నది దాటడం కోసం గోదానము అనే ధోరణలో ఉండడం వాడెలా ఉంటాడంటే అరే స్వాపర కశస్వి ధనం అంతా ఈశ్వరుడి ధనమేగా అనేటువంటి ఇంకో విలక్షణమైన స్థితిలో ఉంటుంది వాడు ఉన్నదంతా త్యాగం చేస్తాడు గోదానం గోవును త్యాగం చేయడం ఏంటి పావలో దానం చేయడం ఏంటంటే పరసే దానం చేస్తుంది కాబట్టి సో ఉభయ సుకృత దుష్కృతే జహాతి చాలా ఉన్నతమైన స్థితి ఆ పుణ్యపాపముల పంజ్యా నుంచి పైకి వెళ్ళిపోతాడని అభిప్రాయం సరే తస్మా కాదు కాదు ఉభయ సుకృత దుష్కృతే పుణ్యపాపే ఓకే సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి ద్వారేనా పుణ్యపాపములు రెండింటికే అతీతంగా వెళ్ళిపోతాడంటే ఎలాగా ఇప్పుడు వీడు ఆత్మజ్ఞానం అవునా కదా ఆత్మజ్ఞాని అవును అంటే వాడిని పుణ్యపాపాలు స్పృశించం పుణ్యపాపాలకు అతీతంగా వెళ్ళిపోతారు ఆత్మజ్ఞాని కాదు అంటే కర్మయోగంలో ఉన్నాడు గనక వీడు అంతఃకరణ శుద్ధి సత్వశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి పొందుతాడు పొంది ఆ తర్వాత జ్ఞానాన్ని పొందుతాడు పొంది పుణ్యపాపాలకు అతీతంగా వెళ్ళిపోతాడు కాబట్టి రెండు కేసుల్లో కూడా అంటే సాధ కూడా సాధ్యస్థితిని చేరుకున్నాడా అంటే పైకి ఎక్కుతున్నాడా ఎక్కేశాడా ఎక్కేశాడు ఆత్మజ్ఞానం చేత పుణ్యపాపాలకు అతీతంగా వెళ్ళిపోతాడు ఎక్కుతున్నాడు ఆ ఇంకా ఎక్కేస్తాడు ఎక్కేసి పుణ్యపాపాలకు అతీతంగా వెళ్ళిపోతాడు ఇంకా అసలు డైరెక్ట్ పడిపోవడం అనే ప్రసక్తే లేదు కనుక సత్వశుద్ధి జ్ఞానము ఆ వరసలో పొంది వీడు ఆ పుణ్య పాపములకు అతీతంగా వెళ్ళిపోతాడు తస్మాత్ సమత్వ బుద్ధి యోగాయా ఘటస్వా కాబట్టి తస్మాత్ యోగాయ యుజ్యస్వ ఈ సమత్వ బుద్ధి యోగం ఉన్నదే ఈ కర్మయోగము దానే సమత్వ బుద్ధి యోగము ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది సో సాధకుడి స్థాయిలో కూడా వాడిని పునీతుంగి చేసేస్తుంది సాధ్యావస్థకి చేర్చేస్తుంది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి నేను తప్పనిసరిగా ఈ సమత్వ బుద్ధి కొరకు సమత్వ బుద్ధి అంటే ఎవరో చేసి కర్మడో స్వధర్మమే అవుతుంది अंत निधर्म काम्यम परत्यागम ले सुख दुखमित स्वीक फलतृष्ण लेकूट ईश्वरपण बुद्धि तो चला तेलीक फलतृष्ण आ फला कर्म महाभारमें अंत चाल कष्ट उठा मनि वोमेक उ फलतृष्ण लेने वो వాడు కులాసగా విలాసంగా తిరిగేస్తూ ఉంటాడు హాయిగా వాడు చేయాల్సిన కర్మలు ఏవో కొద్దిగా ఉంటాయి అవి చేసి పారేస్తాయి ఈశ్వరార్పణం వస్తూ అనేస్తాడు అని నీళ్లు వదిలిపెట్టేస్తాడు అక్కడితో ఆసనం వీడు నీళ్లు వదిలిపెడతాడే కానీ ఏదీ విధులుపెట్టడం ఊరికే నీళ్లు వదిలిపెడతాడే గానీ కూచిబీ నహి చూడతాను ఎన్ని వదిలిపెట్టాయి అసలు విదిలిపెట్టి పనే లేదు వీడు ఏదీ చచ్చిపోయినప్పుడు అవే వీడిని వదిలిపెట్టావు అనిపోతాయి అని అని భర్తృహరి అంటాడు అవుతా భర్తృహరి ఎంటాడు నువ్వు వదిలిపెట్టేదా నువ్వు వాటిని వదిలిపెడితే నీకు సుఖం అవి నిన్ను వదిలిపెట్టినప్పుడు నీకు అంతా దుఃఖమే ఇంతే తేడా అని చెప్తాను నువ్వు వాటిని వదిలిపెట్టడం అంటే వైరాగ్యం అవి నిన్ను వీధిపెట్టడం అంటే చచ్చిపోవడం కాబట్టి నువ్వు చచ్చిపోవడమో లేకపోతే చోరలు పట్టుకెళ్ళిపోవడమో లేకపోతే ట్యాక్సీ పేపులు పట్టుకెళ్ళిపోవడమో ఏదో ఒకటి ఒక ఆయన దగ్గర పది లక్షలు ఉన్నాయి ఈ పది లక్షలు ప్రభుత్వం తెలియకుండా దానం దాచడం అలాగా దాన్ని ఏం మహారాజ్యం ఉండేది పది లక్షలు మీరు ఏ చక్కగా దాన ధర్మాలు చేసేయండి చేసేసి చేతులు కూడా కూర్చోండి హాయి ఇంకా అంతకంటే దాచటం వేరే ఉండదు అది గొప్ప దాచటం అండి దాన్ని పోగేసి కూర్చుంటే ఉంటుంది అయితే ట్యాక్స్ కట్టేది పది లక్షలు తీసేది ఐదు లక్షలు ట్యాక్స్ కట్టేసి మిగిలిన ఐదు లక్షలతో హాయిగా మహారాజులో ఉన్నాడు మీకు ఫైనాన్స్ మినిస్టర్ కూడా వచ్చి మీకు సరాలు కొట్టిపోతాడు ఒకరికి ఇందువల్ల ఏం చేస్తాడు లోభం వల్ల మనిషి కష్టాల్లో పడతాడు కానీ ఎనీవే సో సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి ద్వారేనా కాబట్టి నువ్వేం చేస్తావంటే సమత్వ బుద్ధి యోగము కొరకు యుజ్యస్వ అంటే ఘటస్వ అంటే ముందుకే అడుగువేయుము దాన్ని సాధించటం కోసం కృషి చేయుము యోగోహి కర్మసు కౌశలం అది హీ అంటే ఎందువలన అనగా యోగ కర్మసు కౌశలం యోగం అంటే ఏమిటనుకుంటున్నావు అది అది కర్మలయందుండే నేర్పు దానికి యోగము అని పేరు ఏమిటండి నేర్పు అంటే చెప్తున్నారు అసలు కర్మల ఎందు అంటే కర్మలవి అన్ని కర్మలో కట్టగట్టి కాదండి స్వధర్మాఖ్యేషు కర్మసు या वर्तम सीध्य सिद्यो सबुद्धि ईश्वराया तकशल कुशल भाव कुशलुड़ अंटे ने ने भाव नेधनमू ఈ నేర్పు అనే మాట ఆ కుశలాకి తెలుగు సంస్కృతం అలా ఫిట్ అవుతుంది అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి ఆ నేర్పరి అంటే వాడు కుశలుడు వాడు తెలివైనవాడు అపకారం చేసాడని వాణ్ణి తిట్టి తిట్టి పోసి వాడిని ఎత్తి వేస్తే వాడు నేర్పరి కాదు అపకారం చేసిన వాడికి దూరంగా ఉంటే వాడు నేర్పని కాదు మరి అసలైన నేర్పరు ఎవటంటే ఈ అపకారం చేసిన వాడి ఇంటికి పిలుచుకొచ్చి వారికి సత్కారం చేసి పాదప్రక్షాదనాధికం చేసి వారికి పెద్ద ఉపకారం చేసి పండించలేదు అది నేర్ప మరి అది ఎలా నేర్పు అవుతుందంటే చాలా వివేకంతో కూడిన సమాచారం అంత పేదీ కాదు సో వీడు చేసి కర్మలో ఒక గొప్ప నేర్పు ఉన్నది సో అదే చెప్తున్నారు ఎలాగంటే చూడండి కర్మసు కౌశలం కర్మసు కర్మల ఎందు కర్మల ఎందు అంటే కర్మల ఎందు ఉన్నాడు కర్మల ఎందు ఉండడం అంటే ఏంటంటే కర్మలు చేస్తున్నాడు ఏ కర్మలు చేస్తాడు కామ్యకర్మలు చేస్తాడా పోనీ పాప కర్మలు చేస్తాడా పాప కర్మలు చేసేవాడికి ఈ ప్రసంగం ఉంటుందా ఉండదు నిషిద్ధ కర్మలు చేసేప్పుడు ఈ టాపిక్ ఉండదు పరగడకూడదు ప్రాయశ్చిత్త కర్మలు చేసేప్పుడు ఉంటుందా ఉండదు ఎందుకంటే ప్రాయశ్చిత్వం అంటే ఏంటి తప్పు చేసి దాన్ని పోగొట్టుకోవడం చేసే కర్మ దానికోసం కాదు ఇది ఉండదు కామ్య కర్మలు చేసేప్పుడు ఉంటుందా ఉండదు ఇంకేముంటుంది నిత్య నైమిత్తికలు వాటికే స్వధర్మము అని పేరు ఏమిటో మార్నింగ్ ప్రేయర్ ఈవినింగ్ ప్రేయర్ సూర్యోదయం సూర్యాస్తమే ఇవి నిత్యం ప్రతిరోజు ఉండేది అలాగంటే మీరు ప్రతిరోజు ఉండి డ్యూటీకి వెళ్ళడం గేదం తీసుకుంటున్నందుకు సేవ చేయటం ఇంట్లోనేమో ఉన్న వాళ్ళకి సర్వీస్ చేయటం వాళ్ళ కొంత వాళ్ళ యొక్క పోషణ పోషణ ఇచ్చాయి వాళ్ళ ఓవరాల్ సెక్యూరిటీ అంతని కూడా పరిరక్షించటం తర్వాత నైమిత్తికం అంటే ఏటో తెలిసిన తల్లిదండ్రులు బతికున్నప్పుడు సేవ చేయటం చచ్చిపోయిన తర్వాత తగ్గిన పెట్ట మనం అదే చేస్తామంటే బతికుండా ఏ సేవ చేయడం అసలు మొహంకే స్టూడుకో చచ్చిపోయిన తర్వాత వచ్చి శ్మశానానికి తయారవుతారు ఎవడైనా చచ్చి ఎవడైనా బతుకున్నాడు అనుకోండి రోగంతో అనారోగ్యంతో రోగంతో కష్టపడుతున్నాడు అనుకోండి అటు కేసు వెళ్ళరు మీరు గమనించారా తర్వాత ఒకవేళ ధనంతో ఇబ్బంది డబ్బు ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి అటు కేసు వెళ్లరు అటు డబ్బు అడుగుతాడేమోనో అటు కేసు వెళ్ళరు చచ్చిపోయినప్పుడు ఆ ప్రొసెషన్లో జాయిన్ అవుతారు అశ్మశానంలోకి వెళ్లిన తర్వాత అంత దేవుడు అంత ఎందుకు అంత దేవుడు ఈ వ్యదార్థం ఎందుకు ఇది ఇది ఒక పెద్ద సమస్య అసలు ధర్మం ఏమిటంటే మీరు బతుకుండగా సేవ చేయాలి బతుకుండగా వెళ్ళాలి సేవ చేయాలి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మీరు మీ చేతిలో ఉన్న లోభం ఉండకూడదు ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయాలి చచ్చిపోయినప్పుడు ఏది చేయటం అవసరమో అది చేయాలి అంతేగాని బతుకున్నప్పుడు ఆ దరిదాపులకు వెళ్ళడం మానేసి చచ్చిపోయిన తర్వాత వెళ్ళి ఆ అంతా దేవుడు ఆ కాళ్ళం వచ్చినప్పుడు ఎవరు అవుతారు అని ఇలాగంటే అర్థం పర్థం తలా తోకాలేని వేదాంతం మాటలు చెప్తే అది తెలివితేటలు అనిపించుకోదు లేదంటే శ్మశానం దాకా వెళ్ళొచ్చి స్నానం చేసి అప్పుడు భోజనం చేస్తే అబ్బా ఎంత ఘనకార్యం చేశాను నేను ఈవేళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను లంచ్ స్కిప్ చేశాను శ్మశానానికి వెళ్ళొచ్చి తడిపెట్టడంతో స్నానం చేసి వచ్చాను ఎంత ధర్మం చేశానంటే వైసాన హీ అవుతాయి కాబట్టి బతికుండగా సేవ చేయటం స్వధర్మం అవుతుంది నైమిత్తికం ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా అనారోగ్యం చేస్తుంది సేవ చేస్తారు ఏదో మందు మాకు ఏదో ఏర్పాటు చేస్తారు దీనికి నాకు ఫలం ఏమిటో ఆలోచిస్తారా ఆలోచన సహజంగా చేస్తారు కాబట్టి నిత్య నైమిత్తికములు వీటికి స్వధర్మములు అని పేరు వాటిల్లో ఉంటాడు స్వధర్మేషు వర్త మానస్య స్వధర్మాచేషు కర్మసు వర్తమాన వాటిలో ఉంటాడు అవి చేస్తుండగా సిద్ధి అసిద్ధి రెండు అవుతాయి సిద్ధ్య సిద్ధ్యోహ సమత్వ బుద్ధి ఇప్పుడు సంయామనం చేస్తూ సూర్యుడికి అధ్యయనిస్తాడు ఇంకా దానికి సిద్ధి లేదు అసిద్ధి లేదు అదే సిద్ధి అదే అసిద్ధి దానివల్ల మాకు ఏమిటి వస్తుంది అనేటువంటి ఆ ద్వంద్వ నిర్వచనం ఉండదు తండ్రికి సేవ చేస్తాడు తండ్రికి సేవ చేస్తే చేసేప్పుడు ఎలా చేస్తాడో తెలుసునండి సిద్ధ్య సిద్ధ్యో సమత్వ బుద్ధి నాన్నగారి దగ్గర రెండు లక్షలు తన పేరు మీద ఇది మనం సేవ చేస్తే మనకు వస్తుంది అని కాదు సేవ చేయకపోతే అంతా కూడా లేకుండా చేస్తాడేమో అని కాదు తండ్రికి సేవ చేయటం నా కర్తవ్యం అని ఒక ప్రేమభావంతో కర్తవ్య నిష్టతోటి చేస్తాడు తండ్రి ఇస్తాడో మాన్తాడో అది ఆయన ఇష్టం కాదండి ఇంత సేవ చేస్తున్నారు మీ తమ్ముడు అసలు దర్ద రాలేదు మీరే కదా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఒకసారి చెప్పండి ఆయనకి అవి ఇందులో లక్ష ఈ వేల అది భార్య అన్నా కూడా వద్దు కనుక అసలు అదేమద్దు నటిం చూసు ఇస్తారో మాంటారో అది వారి ఇచ్చ అది మన మన ప్రమా మన ప్రమేయం ఏం లేదు దాంట్లో సపోజ్ మరణం వచ్చింది అనుకోండి ఈ చచ్చిపోయేదేదో వారం రోజుల ముందు చచ్చిపోయి ఉండాల్సింది ఈ డబ్బైనా కలిసొచ్చేది మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఫలితం దక్కలేదు చచ్చిపోయేడు మనిషి డాక్టర్కి డబ్బు చేసాం ఈ అందులో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇటువంటి ఇష్యూస్ అన్ని వస్తాయి గవర్నమెంట్ అయితే పర్లేదు కానీ కార్పొరేట్ హాస్పిటల్లో ఏమవుతుందంటే మనిషి చచ్చిపోతాడు బిల్లు వెయిట్ బిల్లు చాలా హెవీగా ఉంటుంది వాడు మనిషి వీళ్ళు వెళ్ళేప్పుడుకే చచ్చిపోతాడు ఆ బిల్లులో వీడు ఏమంటాడంటే లాస్ట్ మినిట్ రిసస్ఫికేషన్ ఎఫర్ట్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వేస్తాయి అది చూసే వీడికి పై ప్రాణంపైపోతుంది ఏమిట్రా నువ్వేమి చేశావు వైఫ్డ్ అది పే చేస్తావు పేమిటి లాభం ఏమిటి లాభంతో సంబంధం లేదంటే మేము చేసాం ఆయన రాయత్నం లేకపోతే మేమేం చేస్తాం అది వాడు మొత్తం బిల్లు అంతా పే చేసేదాకా వాళ్ళు బాడీ ఇవ్వరు ఈ కార్పొరేట్ హాస్పిటల్ పీపుల్ ఉంటారే వాడు చాలా ప్రేమగా మాట్లాడుతారు టిప్ టాప్ లో ఉంటారు బట్ యూ హ్యావ్ టు పే పేమెంట్ విషయంలో ఏమహమాతం ఉండదు చాలా కరాఖండిగా ఉంటారు సో వీడేమంటాడంటే మనిషి ప్రాణము దక్కలేదు డబ్బుకు డబ్బు పోయే అని ఈ విధంగా మనుషులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కారణం ఏంటంటే అసిద్ధి అసిద్ధోత్సవత్వ ఒకప్పుడు మనకు అనుకూలం అవుతుంది ఒకప్పుడు ప్రతికూలం అవుతుంది రెండింటి ఎందు సమత్వ బుద్ధితోటి ఉండటం చేతకాక కాబట్టి అది నేర్చుకోవాలి ఇదంతా కౌశలం అంటే అర్థం ఏమిటంటే ఈశ్వరార్పితేతయా అది ఒకటే పదం చేతహాతయా కాదు ఈశ్వరే అర్పితం చేత ఎస్ సహ ఈశ్వరాపితేత వేదాహలాగా సో ఈశ్వరార్పితేత భావ तस्य तया संस्कृतम संस्कृत प्रौढ़ भाष्यकाल संस्कृत प्रथम द्वितीय संस्कृतला दिखा अंटे अर्पड़ना मनस्स कैत అని అర్థం వీడికి ఆ రకమైన సమత్వ బుద్ధి ఎలా వచ్చిందంటే వీడి మనస్సెప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో ఉంటుంది తండ్రికి సేవ చేస్తున్నాము అంటే ఈశ్వరుణ్ణి అర్చిస్తున్నాము తల్లికి సేవ చేస్తున్నామంటే ఈశ్వరార్చన అంతా ఈశ్వరార్పణమే ఇంట్లో సిద్ధ ఉందండి ఈశ్వరుడు చూస్తాడు లాభము నష్టమో అనే ప్రసక్తే లేదు ఆ విధంగా కర్మ చేస్తాడు ఆఖరికి సేవ ఆఖరికి మీకు శ్రమ ధనం ఖర్చు తప్పదు కానీ చాలా శ్రమపడి బోలంద డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత వీడు నిర్మలంగా ఉంటాడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇంకొకడు చాలా కష్టపడి మూలంద డబ్బు ఖర్చు పెట్టి బెండ పెట్టుకుని మనస్సద్దా పాలు చేసుకుని తన్ను తిట్టుకుని చచ్చిపోయిన వాడిని తిట్టి దేవుణ్ణి తిట్టి కష్టపడుతూ ఉంటాడు ఎవరు నేర్పడేవడం తెలిసిపోయింది స్పష్టంగా కాబట్టి వీడు స్వధర్మానుష్ఠానము ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన వాడు చాలా కష్టపడిపోతాడని ఫలకాంక్షతో చేసేవాడు సుఖపడతాడని మీరేమనుకోద్దు అలాగే ఉండదు నిజానికి ఫలకృష్ణతో చేసేవాడే పెనుభారాన్ని మోస్తూ ఉంటాడు కాబట్టి సో పాయింట్స్ అనమాట వన్ స్వధర్మానుష్ఠానము టూ ఆ చేసేది కూడా ఈశ్వరార్పణ బుద్ధి త్రీ సిద్ధి అసిద్ధుల ఎందు సమత్వ బుద్ధి ఫోర్ కామ్యకర్మలకి వీలైనంత దూరంగా ఉండుత ఫైవ్ అధర్మమును సుతరాము పరిత్యజించుట కాబట్టి ప్రాయశ్చిత్తాలతో సమంధమే మనిషి తేలిక పెడుపుతాడు ఇది నేర్పలితనం ఇలాగె ఎవడైతే వాడే యోగి అదే కౌశలము अदे अदे शंकरलो कुशल भाव अवेर शंकर कौशल ये पि पि स्वभावात कर्मा सबुद्धिया स्वभावते अदंडी कौशल नेपंटे ति कौशल यदि युद्ध कर्मा बंधस्वभा कर्मल स्वत बंधे स्वभाव कल अना वीड कर्मल सवबुस्ता दा तो स्वभाव निवर्त्ये समत्वबुद्धि धर्मयोग बुद्धि महिम चत दाख प्रभाव चेत कर्मकु स्वभाव वा अटे अभी बंधन माने నేను ఒక డాక్యుమెంట్లో ఏదో చూసాను డెనిస్ట్ మెనెస్ అని ఏదో టీవీలో దీంట్లో చూసాను ఫ్లైట్లో ఎక్కడో చూసాను వెరీ ఇంట్రెస్టింగ్ నిజంగా డెనిస్ట్ మెనెస్ లో యాక్ట్ చేసిన ఆయన ఒక ఆయన ఆడబ్బుల ముసలా ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన యాక్ట్ చేస్తారు ఓ నేను ఎక్కడో ఫ్రెండ్స్ ఎక్కడో ఒక కాఫీ తగ్గుతున్నాను ఏదో రెడ్మండ్ అనే ఒక షాప్ లో ఇతను వచ్చి నా ఎదుర్కొన్న కూర్చొని కాఫీ తగ్గుతున్నాను కొంచెం దూరంలో dinesh him reslay actress in hollywood star out of that said, know, a napakam oka ayyaru nenu unna i know that gentle ante how do you know he was in a in a very nice chat ante o alaga bagane gurtu pettaru i want to say word to ante why not gone back so nenu and na mohamata vallu kuda protsahan chesthe kana dhainya undadu kada pakka place nenu vella hello how do you do ani matladha i remember i i try to అండ్ ఐ అప్రిషియేట్ యూర్ యాక్షన్ తీసుకుంట ఆయన పాపం బాబు సంతోషించారు ఎనివే దాంట్లో ఏమవుతుందంటే ఒక కుర్రాడు ఉంటాడు ఓ దొంగ ఉంటాడు ఈ దొంగ ఏం చేస్తాడంటే పగ్గాలు తీసుకొచ్చి ఆ కుర్రాడికి శుభ్రంగా కట్టేస్తాడు కట్టేసి అంటాడు ఇప్పుడు నువ్వు ఇంకెలా బయటపడతావో చూస్తాను నేను అంటాడు అంటే కుర్రాడు అంటాడు అబ్బా నీకు కట్టడం నీకేం చేస్తున్నామనో చూడు అని ఇలా ఇల్లారి దానించి బయటకు వస్తాడు బయటకు వస్తే ఈ దొంగకు అలవాటు వస్తుంది ఎవిట్రా నేను కష్టపడి కడితే నువ్వు ఇలా వచ్చేసావు అంటే అది ఎలాగ మరి బయటికి రాలేని విధంగా ఎలా కట్టాలి అని అడుగుతాడు అడిగితే చూపిస్తారు అది వీడు చూపిస్తాడు వాడికి ఐ విల్ టీచ్ యూ ఆ కుర్రాడు వీడి ఇది కట్టు ఆ కట్టు ఇప్పుడు ఇది మూడే ఆ మూడేసా ఇప్పుడు ఏం చెప్పంటాం ఇది పైకి తీసి మూడే అని వేయించి అక్కడికి అంటాడు నవ్ యూ కెనాట్ కమ్అట్ అఫ్ ఇట్ అంటే ఇంక వాడు రాలేదు సో వీడు కట్టేడు తాను చేసి వాడు కట్టాడు కానీ వాడికి నేర్పరితనం లేదు వీడికి నేర్పరితనం వాడికి ఆ గురానికి పేరు అదే కౌశలం అంటే సో ఇక్కడ కూడా కర్మలకి బంధించే లక్షణం కానీ బంధం లేకుండా వేరొకడిపోతుంది మరి అది నేర్పరితనమా కదా అది కౌశలం తస్మాత్ సమత్వ బుద్ధి కాబట్టి నీవు ఆ సమత్వ బుద్ధిని సంపాదించుకో ఆ సమత్వము అనేది అసలు మీరు గమనించడం లేదో లోక వ్యవహారం చూసినా ఆ తర్వాత రెలిజియస్ వ్యవహారం అంటే కర్మకాండకి సంబంధించిన వ్యవహారం చూసినా కూడా ఆ రెండింటి ఎందు వైషమ్యమే ఉంటుంది లోక వ్యవహారం ఎలా ఉంటుంది డబ్బుందండి డబ్బు రావాలా పోవాలా రావాలి పోకూడదు అవునండి తర్వాత సుఖము దుఃఖాల్లో ఎలా ఉండాలి సుఖం రావాలి దుఃఖం రాకూడదు మీకు శుభము లో ఏది కావాలి శుభం కావాలి అశుభం రాకూడదు అని అంతా వైషమ్యం ఇది రావాలి అది రాకూడదు అది రాకూడదు ఇది రావాలి ఇది రావాలి అది రాకూడదు ఇది వైషమ్యం మీకు కంపెనీ ఉండాలా అక్కర్లేదా ఉండాలి కానీ వీడి కంపెనీ ఉండకూడదు సో ఈ విధంగా లోక వ్యవహారం ఇంకా వైదిక కర్మకాండలోకి రండి రిలీజియస్ వ్యవహారంలోకి రావాలంటే రండి పుణ్యం కావాలి పాపం ఉండకూడదు ఈ గ్రహం కావాలి ఆగ్రహం గ్రహం ఉండకూడదు ఈ నక్షత్రం కావాలి ఏమంటే భరణి నక్షత్రం కావాలి అభిపే వద్దండి మూల కావాలా అభిపే వద్దండి మరి ఏం కావాలండి పూర్వభాద్ర కావాలి ఉత్తరాభాద్ర కావాలండి ఏదో ఈ నక్షత్రం కావాలి ఆ నక్షత్రం వద్దు ఏమంటే మీకు తిథి ఏం కావాలండి మాకు పంచమి కావాలండి నేను కొన్ని షష్ఠి తీసుకుంటాను పెద్ద షష్ఠత్వం పంచమి కావాలి షష్ఠం సోమవారం కావాలి బుధవారం కావాలి మంగళవారం ఏ విధండి ఇలా ఎంతకాలం ఉండే ఏదో ప్రారంభంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పర్వాలేదు ఎంతకాలం అయితే మనం మీ వేదాంతం ఏంటి తద్విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యము పైకి అని ఒక మంత్రం ఉంటుంది ముండకోపనిషత్తులో తద్విద్వాన్ ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు పుణ్యపాపే విధూయ నామరూపే విహాయ విధూయా అన్నట్టుగా పుణ్యపాపాలని రెండింటినీ కూడా వదిలిచే దులిపేసుకుంటాడు విధుయా అంటే దులిపేసుకోవటం ఆ తెలుగు పదం వేస్తేనే అర్థం వస్తుంది అయితే రాదు దులిపేసుకోవడం అంటే తెలుసు కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్రీ ఫ్రీగా ఉంటాడు ఒకడు ఆ ఫ్రీడమ్ ని చూడలేదు చూడలేరు వాళ్ళంతా చూడలేక దురిపేసుకుని వెళ్ళిపోతున్నాడని వారి మీద కక్ష పెట్టుకుంటాను చూడండి ఎలా దురిపేసుకుని వెళ్ళిపోతున్నాడు నువ్వు దురిపేసుకోవా నిన్న ఎవరు దులుపుకోత నువ్వు దురిపేసుకో నేను వెళ్ళిపోతున్నాను ఒకసారి ఎందుకంటే అలా దురిపేసుకుని వెళ్ళిపోతున్నారు నేను ఎవరిలో కంప్లైంట్ చేశాను నేను అన్నాను నువ్వు దురిపేసుకో ఎందుకు ఇంకా అలా మటుకు కాబట్టి కానీ వాడు దురుపుకోలేడు ఎందుకు దురుపుకోలేడు గద్వేషాలు ఉంటే ఏం దురుపుకుంటాడు అండి దురుక్కోవడం అంటే రెండు పోతాయి పుణ్యం పోతుంది పాపం పోతుంది శుభం పోతుంది అశుభం పోతుంది లాభం పోతుంది నష్టం పోతుంది రెండు పోతాయి సో పుణ్య పాపే విధూయ రెండింటినీ దురిపేసుకుని నిరంజన ఏ లేపము లేపమంటే అతుక్కోవడం సో ఏ లేపము లేకుండగా తామరాస మీద నీటి పొత్తుకు ఏ లేపము ఉండదు ఆరసారి తామరాత్రుడికి మురికి నీళ్లలో ఉండే తామరాత్రి బ్రహ్మపుత్రం ఇవాంభస ఏ లేపము లేకుండగా మరి వాడు ఏమవుతాడు పరమం సామ్యముపైకి సర్వోత్తమైనటువంటి ఆ సమత్వాన్ని పొందుతాడు సమత్వం అంటే బ్రహ్మాత్వం ఇప్పుడు రావణాసురుడి బొమ్మ రామ రాముడి బొమ్మ మనం చెప్పారు కదా మీకు రాముడి బొమ్మ రావణాసురుడి బొమ్మ ఉంది ఈ పరమం సామ్యముపైకి వీటికి రెండో ఒకటే వీడికి రెండూ బంగారమే కాదు రెండో సంచిలో వేసుకుంటాడు కాదు ఒక్కడే వేసుకోండి అయితే బరువు ఎదురే కూర రాముడు బరువు ఎక్కువ అదే సంచిలో వేసుకుంటాడు అదే అదే రాముడు వీలు పెట్టి రావణ్ణి పట్టి లేదు రాముడు మా దగ్గర ఎప్పుడు ఉండి వాడే రాముడు గురించి చింత ఇవ్వలేదు కొంచెం బంగారం ఎక్కువ ఉన్నది ఏదో చూసుకోవాలి కానీ రాముడు గురించి ఏమిటా చింత రాముడు అక్కడ దూరంగా ఉంటేదా అసలు రెండు రావణాసురుణ్ణి సంచిలో వేసుకుంటాడు ఒక పురుష విగ్రహము స్త్రీ విగ్రహము ఉన్నది ఎవరన్నా ఇది మొగ మగవాడి బొమ్మ ఇది ఆడది బొమ్మ అన్నారు నాకు నేనన్నాను మొగ ఆడే మాట మాట్లాడతావా ఏడు మొగ ఏమిటో ఆడేవిటి అది ఏంటో చేశారా విగ్రహాలు అచ్చుడు బంగారంతో చేశారు ఇప్పుడు నువ్వు చెప్పు బంగారం మగదా ఆడదా చెప్పు అవును బంగారంలో మొగలు ఏదో ఆడాలేదు మగ బంగారం ఆడ బంగారం అలా ఎవరైనా ఉందండి లేదు దాంతో విగ్రహం చేస్తే ఇది మొగ విగ్రహం ఆడ విగ్రహం అని ఉంది కానీ బంగారంలో మొగ లేదు ఆడాలి బ్రహ్మంటే పరమం సామ్యం నువ్వు దేని ఎందు నీవు ఇటు అటుని ద్వంద్వం చెప్పేవో దాని ఎందే ఒక్క అడుగు నువ్వు పైకి వేస్తే ద్వంద్వం లేదు పరమం సామ్యము పైకి బంగారంలో ఎలాగైతే మొగ ఆడ అనే భేదము మెర్జైపోయి ఒకటే అయిపోయాయో రాముడు రావణుడు అనే భేదము రాముడు కావలసిన వాడు రావణుడు అక్కండదు హీరో వెలన్ భేదము మెర్జైపోయి ఒకటే అయిపోయాయో ఆ విధంగా ఈ ఆత్మస్వరూపము పుణ్యపాపములు శుభ దుఃఖములు శుభాశుభములు అన్ని కూడా మెర్జైపోయి దీ నిర్వచనమే లేకుండా పోతుంది ఆపోజిట్స్ యొక్క నిర్వచనం లేకుండా అయిపోతుంది పరమం సామ్యము పైకి వాడికి పిశాచం వచ్చినా వేద బ్రాహ్మణులు వచ్చినా ఇద్దరేళ్ళు పరబ్రహ్మణ్ణి చూస్తారు కొక్కొచ్చిన నక్కొచ్చిన ఆ వచ్చిన గేద్ వచ్చిన అన్నిటి ఎందు పరమేశ్వరుణ్ణి చూస్తాడు విలనొచ్చిన హీరో వచ్చిన ఇద్దరు చూస్తాడు పురుషుడు వచ్చినా స్త్రీ వచ్చిన ఇద్దరు ఎందు చూస్తాడు శని గురుగ్రహము రెండింటి ఎందు చూస్తాడు మూలా నక్షత్రము శ్రవణ నక్షత్రం రెండింటిలో ఈశ్వరుణ్ణి చూస్తాడు పుణ్యాత్ముడు పాపాత్ముడు అందరిలో ఈశ్వరుణ్ణి చూస్తాడు బ్రాహ్మణుడు అబ్రాహ్మణుడు ఇద్దరు ఒకే పరమేశ్వరుణ్ణి చూస్తాడు ఇండియా వాడు అమెరికా ఒకే ఈశ్వరుని చూస్తాడు పరమం సామ్యము ఇం మడి పాచి రెండింటిదో ఒక ఈశ్వరుని చూస్తాడు పరమం సామ్యం ఉపయోగిం ఆ పరమ సామ్యాన్ని పొందేస్తాడు వాడికి ఈ ద్వంద్వాలు వాడి దగ్గర పనికిరావు అది అల్టిమేట్ జ్ఞానం అది ఆ స్థితికి మనిషికి ఎక్కువగా ఎదగాల్సి ఉంటుంది ఆ ద్వంద్వాలను అలా పట్టుకుంటే ఎప్పటికెదిగారు ప్రసక్తే ద్వంద్వాల భారంతో కృంగిపోతాడు తప్పిస్తే వీడు పైకి ఎదగలేదు కాబట్టి ఆ నేర్పు యోగకర్మసు కౌశలం ఆ నేర్పు అన్నది అది జ్ఞానికి ఉంటుంది నువ్వు ఆ స్థితిలో ముందుకి వెళ్ళవలసినది తర్వాత శ్లోకం కర్మజంబుద్ధియుక్తీ ఫలం చెక్వా మనీషిణ జన్మబంధవి నిర్ముక్త పదం గచ్చి ఇది ఒక వైదిక ప్రయోగం పదమును పొందుతారు పదము అంటే మీరు పొందటానికి కృషి చేసి కష్టపడి సంపాదించినటువంటి ఉన్నత స్థానానికి పదము అని దీన్నే అప్పుడప్పుడు పదవి అని అంటారు ఇప్పుడు ఒకడు మంత్రి పదాన్ని పొందాడు మంత్రి పదవిని పొందాడంటే పదాన్ని పొద్దు దానికి ఏం చేయాలి ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాలి లంచాలు ఇవ్వాలి అబద్ధాలు చెప్పాలి తప్పు ప్రామిస్ అన్ని ఇగో తెలంగాణ వచ్చే స్తోంద ఇవేవో చాలా చేయాలి అవన్నీ చేసి ఎమ్మెల్యే అవ్వాలి ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు ఇంకా ఈ ఓటర్స్ని వదిలిపెట్టేసి ఇంకా వాళ్ళ మొహం చూడాల్సిన అవసరం లేదు వాటిని వదిలిపెట్టేసి అక్కడ పైరవి నాయకులు ఉంటారు ఆ చీఫ్ మినిస్టర్ గారు చెవిలో కొసరుసరాని కూడా వాడిని కొట్టుకోవాలి వీడిని కొట్టుకోవాలి ఆఖరికి అవసరం అయితే చీఫ్ మినిస్టర్ గారి డ్రైవర్ను కూడా వెళ్ళి కాలు కొట్టుకోవాలి పట్టుకుని అరే మన పేరు ఆ లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్ లో ఉండలేదు అని చూసుకోవాలి ఆఖరికి వచ్చింది అవసరమైతే బెదిరించాలి ఇగో నువ్వు కనుక నన్ను మినిస్టర్ చేయకపోతే మా వాళ్ళు పది మూడున్నర జాగ్రత్త కాసుకో అనాలి లేకపోతే ఓ కోటో రెండు కోట్లో బాగా అయ్యాలి ఇగో ఒక కోటి రూపాయలు నేను ఇస్తా నాకు మినిస్టర్ ఇస్తే అనాలి చాలా చేయాలి చేసి వీడికాళ్ళు వాడికాళ్ళు పడుతుంది ధర్మం అధర్మం అన్ని చేసి చేసి ఈ లోపల పూజలు ఏమైనా చేయించాలి జ్యోతిష్ కూడా హోడి ఉంటాడు వీళ్ళకి ఈ మంత్రులు వెనకాల వీడు జ్యోతిష్ కూడా హోడి ఉంటాడు ఒక్కొక్క మినిస్టర్కి ఒక్కొక్కడు ఉంటాడు వాడితో చెప్పి అక్కడ వాడు పూజలు చేయిస్తూ ఉంటాడు సో జపాలోవి చేస్తూ ఉంటాడు వాడు ఏదో చేయించే వాడు చేయిస్తాడు అమ్మగారు చేయించేవో అమ్మగారు చేస్తూ ఉంటారు ఆఖరికి మొత్తానికి మంత్రి పదవి దొరికింది కానీ పదం గచ్చి పదమును పొందిన ఇది లౌకిక పదం ఇంకా స్వర్గం ఏమిటోతుంది పదం గచ్చంతి అది పదమే స్వర్గ పదమును వైకుంఠ పదమును పొందారు ఆ పదశం ఆ పదం అని ఎందుకు వచ్చిందంటే పద్యతే ఇది పదం కష్టపడి కృషి చేసి పొందబడేది గనుక సరే ఇప్పుడు ఈ కర్మయోగము ఆత్మజ్ఞానము దీని వల్ల ఏమవుతుందండి పదం గచ్చంది అంటే వీళ్ళు కూడా పదాన్ని పొందుతారు ఎటువంటి పదాన్ని పొందుతారు అనామయం పదం గచ్చంది ఆమయం అంటే ఉపద్రవం ఉపద్రవం ఉపద్రవం అంటే తెలుసు కదా అంటే ఆ పదం ఇంకా ఆ పదాన్ని రిక్వెస్ట్ చేసి పదం ఇంకోటి ఉండదు ఒకటి శంకర్లే రాశారా పదే అది గుర్తు కాకు సో ఆయన అన్నమాట అయి ఉంటుంది సో ఉపద్రవము లేని పదమును పొందిన ఇప్పుడు మీరు చెప్పండి మంత్రి పదవి అది ఉపద్రవం ఉన్న పదవా లేని పదవా ఉన్న పదం అండి ఉపద్రవాలే ఒక ఆయన డిఎంకే ఒకప్పుడు డిఎంకేని డీఎం సెంటర్లో ఏదో ఉంది కాంగ్రెస్ అనుకుంటా డీఎంకే వాళ్ళు పది మంది ఎంపీలు ఉండేవారు వీళ్ళన్నారు మేము కాంగ్రెస్ పార్టీని మేము సపోర్ట్ చేస్తాము అన్నారు అంతకుముందు సపోర్ట్ చేసేవారు కాదు సపోర్ట్ చేస్తామంటే సరే అయితే మీకు ఒక మంత్రి పదవని ఇస్తాము అని మీ పది మందిలో ఒకడికి ఒక మంత్రి పోస్ట్ మీకు కేబినెట్ పోస్ట్ అంటే సరే అంబుజమని ఒక ఆయన ఉండేవాడు అంబుజాము ఇవ్వడం సో ఆయనకి మినిస్టర్ ఇచ్చారు ఆయన మినిస్టర్ అయిన పద్దెనిమిది రోజులకి సరిగ్గా పద్దెనిమిది రోజులు ఆ గవర్నమెంట్ పడిపోయింది ఆయన మధురైలో ఉన్నాడు ఆ పద్దెనిమిదో రోజు మధురైలో ఉండగా ఎవడో చెవిలో గుసిలేదు వచ్చి ఏమైనా చెప్పారంటే యు ఆర్ నోమోరే మినిస్టర్ అని చెప్పారు యు ఆర్ నోమోరే మినిస్టర్ అని చెప్పేపప్పటికీ ఆయన బయటకు వచ్చేప్పటికి ఆ కారు తీసేశారు అక్కడి నుంచి ఆ కారు లేదు ఇంకా ఆ బందోబస్తు ఉంటుంది చూడండి అది లేదు కలెక్టర్ గారు అంతదాకా ఈయన వెంట తిరిగిన కలెక్టర్ ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఇంకేవో పనులు ఉంటాయి ఎక్స్ మినిస్టర్ చుట్టూ ఆయన ఎందుకు తిరుగుతాడు ఆయన కంప్లైంట్ చేశారు ఏమనంటే ఇవన్నీ ఎందుకు తీసేశారు హౌ కెన్ యూ డూ దట్ సార్ యూఆర్ నో మోర్ ఏ మినిస్టర్ ప్లీజ్ అండర్ గవర్నమెంట్ ఈ అధికారాలు ఇలాగే ఉంటాయి యూఆర్ నో మోర్ ఏ మినిస్టర్ అంటే మినిస్టర్ కాకపోతే ఢిల్లీ మీరు ఢిల్లీ వెళ్లాలంటే మీరు సొంత కక్షకు మీరు వెళ్ళండి అంటే యూఆర్ నో మోర్ ఏ మినిస్టర్ అందులో ఎందువల్లంటే ది గవర్నమెంట్ వాస్ డిస్మిస్ అదేదో రాష్ట్రపతి పాలన ఏదో వచ్చి గవర్నమెంట్ ఎగిరి తక్కకపోయింది అంతే పోయింది అంతే విఆర్ నో మై ద మినిస్టర్ సో ఈ విధంగా పద్దెనిమిది రోజుల కోసం ఈ డిఎంకే పార్టీ వెళ్ళి సపోర్ట్ ఎందుకు వచ్చిందిరా ఇది ఉపద్రవం లేని స్థానము లేదు స్వర్గానికి వెళ్ళారనుకోండి ఉపద్రవం ఉందా ఏ ఉపద్రవం లేకపోయినా మీకంటే ఎక్కువ భోగాన్ని అనుభవించి ఉంటాడు అదే పెద్ద ఉపద్రవం సాతిశయత్వము దాన్ని దోషం కింద చెప్పారు ఇప్పుడు మీకు ప్లేట్లో మంచి ఫస్ట్ క్లాస్ ఫుడ్ ఇచ్చి మీరు నోట్లో పెట్టుకుని తినబోతుంటే పక్కవారికి ఇంతకంటే బెటర్ ఫుడ్ ఇస్తే మీకు ఎలా ఉంటుంది ఏమంటారు ఏమిటండి పంచిభైదయం ఏమిటండి ఏం దురన్యాయం అని చెప్పేసి ఇది నోట్లో రుచి లేకుండా అయిపోతుంది కాబట్టి సాతిశయత్వం ఒక దోషం అది మీరు కావాలంటే పోవాలంటే పోదు వైరాగ్య నిష్ఠుడికి ఉండదు ఆ దోషం కానీ సంసారంలో ఉండి వాడికి పోవాలంటే పోతదు అది వచ్చేస్తుంది ఎందుకంటే వీడు ఎంతసేపు ఫలం వాడు వేరీజ్ వేసుకునేవాడికి ఈ అసూయ ద్వేషము ఇటువంటి అసంతృప్తి ఈ లక్షణాలు పోవు ఈ సామ్య బుద్ధిలో ఉన్నవాడికి పర్వాలేదు కానీ వీడు స్వర్గానికి వెళ్ళిన ఉపద్రవం తప్పదు సో ఇంద్రుడు ఒకసారి పల్లకిలో వెళ్తున్నాడు ఈ మీరు వినుంటారు ఆ కథల్లో మెసేజ్ తీసుకోవాలి ఉరికే చేదస్తంగా పెట్టుకోకూడదు కథలో వాళ్ళకి వెళుతుంటే సత్పర్షులు అటు అటు కేసులు వెళ్తున్నారు ఈయన దిగింది దండం పెట్టాలి వాళ్ళకి కానీ ఈ దిగి దండం పెట్టలేదు ఆ తర్వాత చూడాలి వీళ్ళు ఎప్పుడు ఉండి వెళ్లే కదా అని వెళ్ళిపోయాయిలలో ఒక ఆయన కోళ్ళు వెళ్ళి మీ ఇంద్రబాబు దారిపోగా అని చెప్పాడు అయిపోయింది పోయింది ఇద్దరు దేందా తప్ప వైకుంఠం వెళ్ళినా ఇదేనండి వైకుంఠంలో వెళ్ళాం జేవిజీవులకి ఏమైంది జేవిజీవులు అని ఉండేవారు వాళ్ళు వైకుంఠంలో ద్వారపాలకులు విష్ణు యొక్క ద్వార దగ్గర కాపలా కాస్త ఓసారి సనత్కుమారుడు అటికేసి వెళ్ళాడు వెళ్తే ఆదాయ ఆదంటే ఏమిట్రా నువ్వు నిన్న ఆగమంటావు నేను విష్ణువుని దర్శించడానికి వస్తే వాడు వేయాలా ఇలాగంటే రజోగుణం వైకుంఠంలో ఉండడానికి వీల్లేదే వైకుంఠం అంటే అది సత్వగుణం కాదే రజోగుణం కాదే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అసలు నువ్వు రజోగుణ ప్రధానుడు గనుక రాక్షసుడు అయి పుట్టు అని చెప్పి చెప్పించాడు వీడు అక్కడి నుంచి పడిపోయే హిరణ్యాకర్షకుడుగాను పుడతాడు హిరణ్యకర్షకుడు హిరణ్యాక్షుడు అయ్యా విష్ణు యొక్క ద్వారం దగ్గర కాపలా ఉండేటువంటి జయ విజయులకి దిక్కు లేదు నీకు నాకు చెప్పిదేటి ఉపద్రవము లేని స్థితి లేదు అసలు కానీ అనామయం పదం గచ్చు అదే ఆత్మ జ్ఞానము మోక్షము అంత గొప్పది ఆత్మజ్ఞానం దాన్ని పొందాలి దాన్ని పొందడం అంటే ఏదో తెలుసు అండి జన్మ బంధ వినిర్ముక్త పుట్టుటే బంధం ఎందుకంటే పుట్టితే చావడం మధ్య రోజు దుఃఖాలు సష్టే ఈ బంధం నుంచి బయటపడిపోతారు సర్వాత్మ అంటే ఈత బుద్ధి గ్రంథము బుద్ధిశాస్త్రం ఆ బుద్ధి గలవ్ బుద్ధి అంటే ఏమిటి సమత్వ బుద్ధి అదే కదా మరి ఇక్కడ టాపిక్ సమత్వ బుద్ధి కదా వాళ్ళు వాళ్ళని మనీషిణ సమత్వ బుద్ధి కావాలి అంటే మనోవిజయం చేయాలి మనస్సు ఈష అంటే విజయం నియంత్రణ మనస్సుపై విజయాన్ని పొందిన వాళ్ళని మనీషిణ అంటారు మనిషి మనీషి కావాలి ఎవడో కదా కాబట్టి మనస్సుపై విజయాన్ని పొందాలి మనస్సుపై విజయాన్ని పొందడం అంటే ఏంటండి మనస్సెప్పుడు కూడా రాగద్వేషాలని పుష్ చేస్తూ ఉంటుంది ఇది మంచి ఇది చెడు అంటుంది ఇది నాకు కావాలి ఇది అక్కర్లేదు అంటుంది స్వ ద్వంద్వాల్లో పడి ఉంటుంది అటువంటి మనస్సు విజయాన్ని సాధించాలి మనీషిణ హౌ టు గెయిన్ దట్ విక్టరీ వట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ కర్మజం ఫలం చెక్వ ఈ కర్మకి ఈ ఫలము ఈ ఫలం కావాలి కాబట్టి ఈ కర్మ చేస్తాను అనే హేళ చేసేసుకున్నాడు అన్నారు ఎందుకు ఆవేశంగా ఎందుకు చేస్తున్నాడంటారు ఫలమండలి ఆవేశం వల్ల కర్మ ఎందు ఆవేశం వచ్చింది కర్మావేశం హేతు ఆవేశము ఫలావేశము గౌరవాదులు అంటారు ఎంతవరకైతే హేతు ఫలావేశం ఉంటుందో అంతవరకు సంసారం తప్పదు హేతు ఫలావేశం ఎప్పుడైతే హేతుఫల ఆవేశము తొలగిపోతుందో ేతుఫలావేశేతు ఫలోదయ నివృత్తే హేతుఫలావేశే హేతుఫలముల ఆవేశం తొలగిపోతే హేతుఫల సంసారం కూడా తొలగిపోతుంది అంటే కర్మ కర్మఫలం కర్మ కర్మఫలం ఫలావేశం కర్మావేశం కర్మావేశం ఫలావేశం చెప్ప విడిచిపెట్టేసింది మరి విడిచిపెట్టేస్తే ఇంకా కర్మ ఎందుకు చేస్తాం ఈశ్వరార్పణ బుద్ధ ఫలం గురించి ఏమిటి సమత్వ బుద్ధి మళ్ళీ భౌతికొచ్చేసింది కథ వీళ్ళు ఆ ఉత్తమ ఫలాన్ని పొందుతారు అవతారిక యస్మాత్ అదే అవతారిక ఎందువలనగా ఇది ఈ నేర్పని చెప్పారు కౌశలం ఇది నేర్పు దాని నేర్పని ఎందుకు అనవలసి వచ్చిందంటే ఇదిగో ఇంతటి నిరుపద్రవమైన మోక్షాన్ని పొందుతారు కనుక దేని నుండి నేర్పడ్డ మరి ఇదే అవుతుంది భాష్యం కర్మజం ఫలం చెక్వేతి వ్యవహితేన సంబంధ కర్మజం ఫలం చెక్వ ఫలం చెక్వ ఫలమును విడిచిపెట్టి ఏం ఫలం కర్మ నుండి పుట్టిన ఫలమును విడిచిపెట్టే ఈ కర్మజం ఫలానికి ఫలం పక్కన ఉండద్దు కర్మజం ఫలం పక్కన ఉండాలి కానీ మధ్యలో ఏమొచ్చింది బుద్దిక్తాహి అని ఇంకేవో పదాలు వచ్చాయి కాబట్టి కర్మజమ్మనేది ఆ దూరంగా ఉండే ఫలంతో అన్వయించుకోవాలి వ్యవహితైన సంబంధ కర్మజం బుద్ధియుక్తాహి అని బుద్ధియుక్త బుద్ధితో కూడున్న వాళ్ళు కర్మజం కర్మ నుండి పుట్టే దానిని అలా అన్వయించద్దు కర్మజమును తీసుకెళ్లి బుద్ధియుక్తాహతో కాదు కర్మజమును తీసుకెళ్లి హీతో కాదు కర్మజమ్మును తీసుకెళ్లి దేంతో కలపాలి